కీర్తన మూడు వందల యాభై ఐదు వాడెవో ప్రహ్లాద వరదుడు వాడేవో భక్తవత్సలుడు కోరధవడల ధవడల కోటి సూర్య తేజముతో హారకేయూరాది భూషణాంబరాలతో చేరి బ్రహ్మాదులెల్లాను సేవలు సేయగాను మేర మీరిన సిరుల మేడలో నున్నాడు చల్లని మేని తోడ తీగే నవ్వులతోడ చల్లని గంధముల వాసనలతోడ పెళ్ళుగా నారదాదులు పేరు కొనిను తించగా వెల్లి విరియగులువై వేడుకనున్నాడు శంకుచక్రములతోడ జంట పూదండలతోడ పొంకపు నానావిధ భోగములతు అంకపు నహో బలమునందు అంకెలనే పొద్దు నెలవై